ఆ ఉన్నాడండి ఆ ఉంటే ఆత్మస్వరూప ఏమండి మీ గురువు గారు ఉన్నారా లేరా ఇప్పుడు లేరండి ఇప్పుడు లేకపోవడం ఏంట అంటే ఒక కాలంలో ఉన్నాడు ఉండటం అంటే ఏమిటి సశరీరిగా లేడండి అశరీరిగా ఉన్నాడం సశరీరిగా ఉండటం అశరీరిగా ఉండటం రెండు రకాలు ఉండటాలు ఉన్నాయా అసలు మాకు సశరీరిగా అనేది తెలిసే అశరీరిగా తెలియదుగా ఆ ఉండటం అనేది నిరూపణ అయినప్పుడు నీకు ఓహో ఈ ఉండటానికి అశరీర లక్షణం కూడా ఒకటి ఉందిరా బాబు అని తెలుసు అంటే విషయాత్మకం రాగాత్మకం వృత్తిత్మకమై ఉన్నప్పుడు బుద్ధి శరీర సహితమై ఇంద్రియ సహితమై పనితీరును మాత్రమే కలిగి ఉన్నప్పుడు సశరీరిగా ఉండటమే ఉండటం అని అజ్ఞానానికి లోనై అదే స్వరూపజ్ఞాన నిష్ఠలో ఉన్నప్పుడు శరీరిగా ఉన్నాడు శరీరిగా ఉన్నవాడికి లక్ష్యం ఏమిటి అశరీరిగా ఉండటం సశరీరిగా ఉండటం కాదు వాడికి ఎందుకని సశరీరి స్థితిని దాటేసేది విజ్ఞానంలో దాటేసేది కాబట్టి అశరీరి లక్షణంతో ఉండటం అనే దాని మీద దృష్టి పెట్టాడు జాగ్రత్తగా సశరీరి శరీరి అశరీరి ఈ మూడు కూడా జ్ఞాన మార్గంలో సాధ్యమవుతున్నాయి చదవండి మూడవ లక్షణం ఉంది తన ఉనికి చైతన్యాన్ని తాను ప్రకాశింప చేసుకుంటూ ప్రాణులందరికీ వ్యక్తం చేస్తూ వారి జడబుద్ధులలో నిత్య నిర్మలంగా నిలచి వార వారి జడ బుద్ధులను ఉనికి చైతన్యం ఉనికి చైతన్యమును గుర్తించేటట్లుగా క్రమంగా మలుచుతున్నది చూడండి పిల్లవాడికి ఒక్కొక్క ఇంద్రియం తెలియజెప్తుంది తల్లి ఇంకా ఉపమానం చూస్తే నీ చెయ్యి ఎదురా వాడు చెయ్యెత్తి చూపిస్తాడు నీ ముక్కు ఎదురా ముక్కు చూపిస్తాడు నీ కన్ను ఎదురా చూపిస్తాడు ఆకలి ఎక్కడ వేస్తున్నారా కొట్టలు చూపిస్తాడు వాడికి ఏం భాష రాదు వాడికి ఏం మాటలు రావు అప్పటికి కానీ వాడికి తెలిసిపోతుంది వాడి ఇంద్రియాలు ఏమిటో కా ను చెప్పేస్తున్నాడ మరి ఇవన్నీ వాడికి వికాసంలో ఇంద్రియ వాడి ఇంద్రియాలను వాడికే తెలియ చెప్పిందా తెలియ చెప్పలేదా ఇప్పుడు ఏమండి వాడి గురించి వాడికే తెలిస్తే వాడికి వాడి శరీరం గురించి వాడికి చెప్పడం ఎందుకు అంటే వాడి ఆత్మ వాడి మనస్సు వాడి బుద్ధి వాడికి తెలుసు కానీ శరీరం తెలీదు చూడండి ఆ వయసులో ఆ వికాసం లేనప్పుడు తెలియదు ఆ పిల్లవాడికి కన్నేదో తెలీదు చూస్తున్నాడు కానీ కన్ను అని వ్యక్తీకరించడం తెలియదు ఏం తెలియదు వాడికి ఇప్పుడు వ్యక్తీకరించడం తెలియదు వాడికి కన్నుందని తెలియదా చూస్తున్నాడుగా ఆల్రెడీ చూస్తున్నాడు అప్పటికే చూపు నిలిపేసాడు ఆల్రెడీ అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు ఆ పరిగెట్టే పిల్లవాడిని జాగ్రత్తగా దారిలో పెట్టడానికి అభ్యాసం చేసింది ఎలాగా నీ కన్నే చెప్పరా నీ ముఖ్య వచ్చిన ప్రతి వాళ్ళందరూ అందరం వాడికి ఓ పెద్ద పరీక్ష అనమాట వాడిని ప్రపంచంలో ఎవరికన్నా పరిచయం చేయనివ్వండి ఆ వయసు వాళ్ళని అందరూ వాడికి అదే టెస్ట్ ఎందుకని వాడికి అది గుర్తించగలిగే శక్తి వచ్చిందా రాలేదా దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకని అది రాలేదనుకోండి మానసిక వికలాంగత్వం వచ్చేస్తుంది ఆర్టిజం కింద మరి అప్పుడు ఏం చేయగలుగుతాం అప్పుడు వేరే ట్రీట్మెంట్ అప్పుడు వేరే అప్పుడు వేరే జీవితం ఆ కథ వేరే విషయం కాబట్టి ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే ఇప్పుడు తల్లి చేసింది ఎప్పుడు వాడిని అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్త స్థితిలోకి తీసుకొస్తాడు బుద్ధి వికాసం వ్యక్తస్థితిలోకి వచ్చేసింది దానివల్ల ఇప్పుడు వాడు వాడు అదే పనిలో ఉంటాడు అదే మననం చేస్తూ ఉంటాడు అంతే కొంతకాలానికి ఈ ఇంద్రియాలు నాకు వికాసం చెందలేదే తెలుసుకోవాల్సినంతగా తెలియలేదే నా వృత్తి జ్ఞానం నా వాసనా జ్ఞానం నా సంస్కారాలకి ఇంద్రియాలు ఉపయోగపడటం లేదే అన్న ప్రశ్న ఎనిమిదేళ్లకి వచ్చేసింది ఎనిమిదేళ్లకి ఇంద్రియ వికాసం పూర్తి అయిపోయింది మాట్లాడితే కానీ లోపల ఉన్న విషయ వికాసం పూర్తి అవ్వలేదు ఈ ఇంద్రియాలని విషయ వికాసం వైపు వాడేడు ఎనిమిది టు పదహారు వాడేటప్పటికి విషయ వికాసం కూడా వచ్చేసి చూడండి అవ్యక్తం నుంచి వ్యర్థంలోకి అంటే మనం చెప్పే వ్యవహార జ్ఞానం యొక్క వికాసాన్ని ఆధారం చేసుకుని చూస్తే స్వరూప జ్ఞానం అనే ఆధారం లేకుండా ఈ వ్యవహార జ్ఞానం ఎలా పనిచేస్తుంది పనిచేసే అవకాశం లేదు ఇక్కడ ఆలోచించండి ఏ జీవిలైనా తీసుకోండి మనిషే కాదు ఏ జీవైనా సరే ఆఖరికి స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి సరే చైతన్యం లేకుండా ప్రకాశం లేకుండా తన ఉనికి చైతన్య ప్రకాశమును తనకు జ్ఞానంగా గ్రహిస్తూ నిలుపుకుంటూ ప్రాణులందరికీ వ్యక్తం చేస్తూ చైతన్య ప్రకాశ జ్ఞానములకు వ్యతిరేకంగా జీవించిన ఎనభై లక్షల జీవు జీవరాశుల జన్మలలోనూ జ్ఞాని అయ్యే వరకు ప్రాణికి ఎరుక లేకున్నా ప్రాణి స్వభావంలో ఎరుక నిలిపి నేను ఉన్నాను అన్న ఆధ్యాత్మిక స్ఫురణను నిత్యం నిర్మలంగా అందిస్తూ